నా పేరు చింటూ నా సర్టిఫికేట్స్లలో ఉన్న పేరు సుమన్ కాకపోతే అది జస్ట్ కాస్ట్ సర్టిఫికేట్ కోసమే ఉంది అది ఎస్సీ పోవ్వద్దు క్రిస్టియన్స్లో చేయలే నాకు అసలు నాకు దేవుడు పేరు అంటే సిమ్య అన్న పేరు అయితే నా జీవితంలో చాలా పెద్ద అద్భుతం ఏంది అనేసి ఫస్ట్ దేవుని సత్యం తెలుసుకోవడం ఆ సిచ్యువేషన్ నాకు ఎప్పుడు అర్థమైంది అనేసి అంటే ఇంటర్లు ఉన్నప్పుడు దేవుడు ప్రేరేపణో అది దేవుడు నా కృప చూపించడో ఏందో నాకు తెలియదు కానీ దేవుని గురించి పరిగెత్తాలా దేవుని గురించి నడవాలా అనేసి నిర్ణయించుకొని నేను ఒక సేవ జీవితం అనేది స్టార్ట్ చేసామన్నప్పుడు ఒక బ్రదర్ని కలిసిన నేను ఆ బ్రదర్ ఇంతకుముందు సేవ చేసిన బ్రదర్ ఆ బ్రదర్ కూడా చాలా మంచి సేవ కూడా ఆ బ్రదర్ కూడా ఆ బ్రదర్ నుంచి టిప్స్ తీసుకోవడం నాకేం తెలియదు ఇంకా ఫస్ట్ ఎందుకు అనేసి అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అప్పుడు దేవుళ్ళు ఎప్పుడైతే రావాలని నిశ్చయించుకున్నానో ప్రతి సంఘంమేనా నాకు ఎట్లా అనిపించింది అంటే వాళ్ళని విమర్శించడం కాదు కానీ మొత్తం ఒక సర్కస్ లాగా అనిపిస్తుంది నాకు టికెట్ తీసుకొని లోపలిపోతాం కదా అట్లా నాకు అనిపించింది అట్లా అనిపించిన తర్వాత నేను దేవుణ్ణి ఒకటే అడిగినా దేవా నేను ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా కదా ఈ మాటలన్న నువ్వు వింటున్నావా నేను అంతా అర్హున్నా నేను నీ లోపల ఎట్లా ఎదగాల అనేసి అన్నప్పుడు ఆ బ్రదర్ని పరిచయం చేసిన తర్వాత ఆ బ్రదర్ ఇట్లా ఇట్లా మనం ఎదగాల ఇట్లా చేయాలా అనేసి దేవుని స్వరము వినాలి అంటే మనం ఏం చేయాలి అలాంటి సిచ్యువేషన్ నుంచి ఎదుగుకుంటూ ఎదుగుకుంటూ వచ్చిన తర్వాత ఒక నలుగురు అండవాళ్ళు కలిసినండి ఏసీఆల దగ్గర అంటే మా ఒక సంఘస్తులు వాళ్ళు కూడా అయితే ఆ సంఘస్తులు ఆ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మేనాభావాలు అవుతారు రిలేషన్స్ అయితే నేను ఒకసారి వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు వాళ్ళ చర్చికి అప్పటికి దేవుళ్ళు ఇంకా నేను ఎదుగుతున్నా దేవుడు ఇంకా నాకు మంచి మంచి దారిలు చూపిస్తుండడు నేను చాలా సంతోషపడ్డా సరే ఎదుగుతుంటే ఒక రోజు వాళ్ళతో మీటింగ్ పోయినా మీటింగ్ పోతే వాళ్ళు వాక్యాలు చెప్తుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ కూర్చోడం కంటే బయట చిన్నపిల్లలతో ఆడుకోవడం మంచిదేమో అనేసి నాకు ఎందుకంటే అదంతా కరెక్ట్ అనిపిస్తలేదు నాకు తర్వాత వాళ్ళని అడిగిన నేను బాధ భరించుకోలేక నేను అడిగిన అన్న మీరు ఇట్లా చెప్పారు కదా కానీ ఇక్కడ బైబుల్ ఇట్లా లేదు కదా అనేసి నువ్వు ఎందుకు ఇంత మొత్తము ఓవర్యాక్ట్ నువ్వు ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ మాకంటే ఎక్కువ తెలుసా నీకు అనేసి మొత్తం ఇట్లా కొట్టిపడేసారు పక్క నుంచి నేను చాలా బాధపడ్డా అరే వీళ్ళేంది బైబుల్ ఉన్నది అడిగితే వీళ్ళు ఇట్లా తప్పు చేస్తున్నారు వీళ్ళు ఇట్లా తప్పు చెప్తున్నారు అనేసి అన్నా కానీ నేను మాత్రం అసలు వెనకకి రాలేదు ఎందుకు వాళ్ళతో మాట్లాడదాని డిసైడ్ అయిపోయింది వీళ్ళకి తెలియదు లైట్ తీసుకోవాలి మనము అనేసి కానీ అక్కడ ఎవరైతే బ్రదర్స్ ఉన్నారో వాళ్ళు దాన్ని స్వీకరించి వాళ్ళు అన్నారు అవును నిజంగా కరెక్ట్ ఉంది కానీ వీళ్ళు ఇట్లా చెప్తున్నారు మేము కూడా గ్రహిస్తున్నాం ఇది ఆ బ్రదర్స్ కూడా అక్కడ నుంచి బయటికి రావడం జరిగింది అప్పటి నుంచి ఇక అంటే కరుస్తూనే ఉన్నారు సర్పం ఒక తేలు ఎట్లా గరుస్తుందో అట్లా గరుస్తూనే ఉన్నారు సో ఆ సందర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక అన్న దిలీపన్న అనేసి అయినా నేను ఎట్లకన్నా మనం సేవల ముంగడు పోవాలా అనేసి దేవుళ్ళ చాలా ధ్యానం చేసి దేవుళ్ళ చాలా ఎదగాలని గోజారిన వాక్యము దేవ నేను ఇక్కడ మాట్లాడుతున్నా నువ్వు వింటున్నావు అసలు నా ప్రార్థన ఎందుకంటే మన ప్రాయసమి భూమిపైన ఎంత పడ్డా వ్యర్థమే అనిపిస్తుంది నాకైతే దేవుని దగ్గర మనం ప్రయాసపడాలని చెప్పి బాగా గోజారి వాక్యాలు సంపాదించుకొని ఎంత ఎవరైనా కొత్త విషయం చెప్తున్నారు అనేసి నాకు చాలా బాధ అనిపిస్తుండే అరే నేను ఇది కష్టపడి నేర్చుకోవాలా దేవుని దగ్గర దేవుడు నాకు నేర్పించాలా వీళ్ళు ఇంత ఈజీగా ఏర్పేస్తుంది అనేసి కానీ నోట్ చేసుకుంటుండే ప్రతిదీ ఎందుకు నేను చదివినప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్ వస్తుందా లేదా అట్లా ఆ సేవ ఆ సేవ జీవితం ఉన్నప్పుడు ఒక బ్రదర్ ఫోన్ చేసి పిలిచినండే ఒక అన్నని అంటే దిలీపన్న వాళ్ళ ఫ్రెండ్ ఆయన నేను ఇట్లా పాస్టర్ని అయినా బైబుల్ ట్రైనింగ్ చేసి మీరు రండి ఎట్లా కన్నా అనేసి సరే అనేసి అన్న నాకు చెప్పిన తర్వాత మేము అక్కడికి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత ఆ అన్నకి చాలా విషయాలు మేము చెప్పినాము ఆ అన్న చాలా విషయాలు చెప్పారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ మనం నేర్చుకోవాలా వాళ్ళు ఏం చెప్తున్నారు మనం వినాలా అనేసి ఆ యొక్క తలంపుతోటి అక్కడికి వెళ్ళి అక్కడ నేర్చుకుందాం అనేసి వెళితే వాళ్ళు కొంచము మతపరంగా అంటే ఏదో ఉన్నము అంటే ఉన్నము అన్నట్టు వాళ్ళు చెప్పారు సరే ఇప్పటిదాక అయితే అయిపోయింది మనం వచ్చిన ఇంత దూరం వచ్చిన ప్రయాణం ఎప్పుడు దేవుడు వ్యర్థం చేయడన్నా అనేసి మేమేం చేసినాము సరే అన్న ప్రార్థనలో కూర్చున్నామని చెప్పి ప్రార్థనలో కూర్చొని వాక్యం విషయం వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు అరే మీరు అన్ని అంటే తెలుసుకుంటున్నాను ఆశ్చర్యపోర్లేదు వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్న ఆశ్చర్యపోయారు వాళ్ళు అయితే ఆ బ్రదరు దాన్ని స్వీకరించలేదు అంతా అయిపోయింది దాని తర్వాత అట్లనే వాళ్ళు ఏం తప్పుగా చూడలేదు సరే అన్న మేము వెళ్తాం ఇంకా అనేసి మేము బయలుదేరుతున్నాం బయలుదేరుతుంటే అక్కడ నుంచి ఒకటే బస్సు ఉండదు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ వరకు టెన్ వరకు జాబ్స్కి వెళ్ళిపోవాలి నైట్ ట్రైన్ ఎక్కితే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ దిగుతాం అక్కడ ఒక్క బస్సు మిస్గా అవ్వదు అని చెప్పేసి అన్న ఆ బస్సు మిస్గా అవ్వద్దు అనగానే బస్సు మా ముంగట్కని వెళ్ళింది ఈ బ్రదర్ వాళ్ళకి ఒక ఆటో ఉండే అయితే అది ఎంత పాత ఆటో అంటే చాలా పాత ఆటో అది ఆ ఆటోలా ఫార్టీ సిక్స్టీ కొడుతుండే ఆ బ్రదర్ వాళ్ళ డాడీ ఫార్టీ సిక్స్టీ కొడుతుండో మాకు ఒక దిక్కు చాలా అసంతృప్తి ఉండే అరే ఇక్కడికి వచ్చింది వీళ్ళు ఎందుకు తినలేదు అది ఆటోలో కూడా అదే డిస్కస్ చేస్తున్నాం అన్న మీరు ఎప్పుడు ఈ విధంగా బైబుల్ చదవలేదా ఇట్లా చేయలేదా అంటే లేదు మేము ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఇక్కడ ఏమంటారు మన బైబుల్ ట్రైనింగ్ పోతుండే అక్కడ నుంచి ఇట్లా అనేసి అంటే తర్వాత నాతో వచ్చిన కూడా చెప్పిండు ఆ అన్న వాళ్ళు ఇట్లు ఉండేది అంటే అన్న మనం నెక్స్ట్ టైం కలుస్తాము ఇద్దరం కలిసి ఇంకా మంచిగా ప్రార్థన చేద్దామన్న దేవుడు ఇంకా మంచి విషయాలు బయలుపరుస్తాడు అనేసి అంటే అలా ఒక హేళనగా సరే బ్రదర్ అన్నట్టు మాట్లాడుతున్నాం బస్సు వెళ్తుంది ఆటో సిక్స్టీలు ఉంది కరెక్ట్ సిక్స్టీలు ఉన్న తర్వాత ఒక త్రీ ఫీట్ గుంత వచ్చింది త్రీ ఫీట్ గుంత వచ్చి ఆ గుంతల పడి మీటర్స్ పోయింది ఆటో ముంగటికి ఆ బస్సు ఆగిపోయింది మొత్తం మూడు పక్క నుంచి వచ్చేసినారు వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఇట్లా కళ్ళు తెరిచిన ఎవ్వరికి ఏం కాలేదు ఎవ్వరికి ఏం కాలేదు అని ఆటోలకైనా నేను బయటకు వచ్చినా ఒక దుమ్ము కూడా చాలా మంది సాక్ష్యాలు చెప్పారు నాకు ఇంత ఏం కాలేదు అక్కడ అంతమంది చనిపోయినా కానీ అంటే నేను చాలా డౌట్ పడుతుండే నా విషయం వచ్చేసరికి అర్థమైంది నిజంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని ఒక దుమ్ము కూడా అంటలేదు వచ్చిన ఆటోలకే నాతోటి సహోదరుడు ఆ అన్న ఆయన కూడా బయటకు వచ్చిన ఆటోలకే ఏం కాలేదు ఇంకా ఆటోలో తిప్పుతున్నాం అయితే ఏ పాస్టర్కి అయితే ఆ బ్రదర్ మీరు కూడా బయటకి రండి అంటే కొంచెం ఆటో లేపవాళ్ళు ఆటో లేపితే ఆయన కాలు మొత్తం కుట్కవేంది మొత్తం ఆయన కాలు మొత్తము కొట్టుకపోయింది చాలా బాధ అనిపించింది ఆ రోజు నైట్ మళ్ళా ఆ బ్రదర్ని ఆటోలో మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళీ మేము ట్రైన్ క్యారేసి పొద్దున్న జాబ్కి వచ్చేసరికి అంతా అయిపోయింది తర్వాత ఈవినింగ్ నాతోటి వచ్చి నేను అన్నకు ఫోన్ చేసిన అన్న అన్నకు ఎట్లా ఉందంట ఫోన్ చేసామని అనుకున్నావా లేదా అది అనేది మంచినే ఉందంట ఏం ప్రాబ్లం లేదు కాకపోతే చెస్ట్కి దెబ్బ దాకా కొంచెం ఉబ్బింది అది భయపడేందుకు అట్లా లేదు ప్రాబ్లం అంతా క్లియర్ ఉంది అనేది చెప్పిన చెప్పిన తర్వాత ఒక మాట అనిపించింది ఆలోచన వచ్చింది అన్న అసలు ఎందుకు అయింది మనం సేవలు ఏమైనా తప్పు చేసినామా అనేసి ఆ బ్రదర్ అడిగిండు అడిగినప్పుడు నాకు ఒకటే అనిపించింది అసలు నిజంగా ఎందుకు ఇట్లా అయింది అంటే ఆ బ్రదర్ ఇంకో మాట ఏం చెప్పిండంటే సేవకు రాకముందు ఆయన దేవుణ్ణి అడిగిండంట ఏమని దేవ మేము చేస్తున్న సేవ కరెక్టా కాదా ఒకటి క్రియరూపకంగా చేసి చూపివా మాకు అనేసి దేవుడు ఈ రేంజ్లో చేస్తాడని అనుకోలేదు అసలు అయితే అన్న చెప్తుండే ఇట్లా అడిగినా మరి ఏంది అనేసి తర్వాత ఒక జ్ఞానం ఏమొచ్చింది అంటే దేవా నిజంగా పదివేల మంది ఇటున్నా వెయ్యి మంది ఇటున్నా ఏం కాకుండా ను లేప్తో అది ఆత్మీయంగా నుంచి శరీరకంగా ఈ రోజు నా విషయంలో నువ్వు నెరవేర్చిన అనేసి చాలా సంతోషపడ్డా దాని తర్వాత ఇంకొక విషయం ఏమైంది ఒక రెండు రోజులకు ఏం ఆలోచించినా అంటే దేవ నిజంగా నువ్వు ఇంతగానం నన్ను కాపాడింది గొప్పనా నీ సత్యం నాకు బయలుపరిచింది గొప్పనా అంటే సత్యం బయలుపరిచిందే గొప్ప అనిపించింది నాకు చిన్న వాక్యం సాక్ష్యం తెలియదు